however even i don't know why i say all these things samaga halamuntunna and the goal what is the goal you should have a clear understanding ippudu jeevithamlo manamu mana jeevithamu bandham mana jeevithamlo badhulamai unnamu annadi manam telusukovali we are bound why we are bound how we are bound What is the nature of bondage? How d men ponto after that? How are you today? I am thinking that we have to be dollakers. Dollaves meaning that we are alsoえ to be dollards. I believe, how the nature of our society is very beautiful. We are living our lives as an innocence that went towards good ziems. We were displayed among cavities whose family and food were corridendo. కనపడదా బరువు ప్రతివాడు పెద్ద మోటో ఒకటి మోసేస్తూ పైకి మాత్రం ఇలాగ చూతూ బూతూ ఉంటుంది కానీ నెచ్చినేదో పెద్ద మోటో ఉంటుంది కనపడదు ఇన్విజిబుల్ బర్త్ మోసుకుంటూ బ్రతికేస్తాడు ఏమంటే బాగున్నా బానే ఉన్నాయండి అంటే కానీ లోపల కొత్త కొత్త రాడుతూ ఉంటాయి ఎటువడో ఇన్విజిబుల్ బర్త్డే ఎందువల్ల ఈ బంధము యొక్క దీన్ని మనం ఇన్వెస్టిగేట్ చేయాలి మీరు గమనించండి నోన్ అన్నోన్ వేదాంతంలో ఏం చెప్పారంటే విదితము అవిదితము విదితము అంటే నోన్ మనకింతవరకు తెలుసున్నది అంటే ది కంటెంట్ ఆఫ్ అవర్ ఇంటెక్ట్ ది కంటెంట్ ఆఫ్ అవర్ మైండ్ దాన్ని నోన్ అంటారు మైండ్ మైండ్ యొక్క పరిధిని దాటి ఉన్నది అన్నోన్ తెలుస్తుంది అవిదితము ఇప్పుడు బంధము దేని వలన కలుగుతోంది విదితము వలన అవిదితము వలన విజితము వలన బంధం కలుగుతుంది మనకి బంధం అంతా మన రాగము మన ద్వేషము మన కామనలు మన క్రోధము మన అంధవిశ్వాసాలు మన కర్మలు మన ఆశలు ఇవన్నీ మనల్ని బంధిస్తాయి ఇవన్నీ కూడా దే ఆర్ ది కంటెంట్ ఆఫ్ ది నోన్ ఏమండీ The knowledge of the unknown will release you from the bondage. This means Tattvam. Anāgopita ākaram Tattvam. Nāmarūpa mula kāthītamainadu Tattvam. This means that the human being in the human being is in the human being. Tattvam is the human being in the human being. That means that the human being in the human being is in the human being. మనస్సు యొక్క పరిధికి అతీతమైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానము బంధ విముక్తిని కలిగిస్తుంది ఆ నన్ను బంధించింది ఏది నేను విముక్తయ్యే ఉపాయం దిస్ ఇస్ దిస్ ఎనో దిస్ దిస్ ఈ ఇన్వెస్టిగేషన్ దీన్ని ఆత్మ విచారము గురికే ఒక ఒక అంశాన్ని అలాగా ఆ పద్మజ్ఞానాన్ని ఏ విధంగా మనం అప్పుడు వచ్చేవాదాన్ని అని అందరికీ చెప్తాం కాబట్టి మీకు తెలుసున్న దాంట్లోనే మీరు గుడు గుడు అలాగే కూర్చుంటే దానివల్ల ఏమి ఉపయోగం లేదు దానివల్ల బంధం గుర్తవదు ఇప్పుడు మీకేం తెలుసు ఏదో అకౌంట్స్ చదువుకున్నారనుకో అకౌంటెన్సీ అకౌంట్ రాయడం ఉద్యోగానికి సంబంధించిన స్కిల్ మీ దగ్గర ఉంది అది మీకు తెలుసున్నది ఇంకా ఏం తెలుసు మాకు సత్యాయవంతం సంవత్సరానికి ఒకసారి తెలుసుకోవడం తెలుసు పూజలో మీకు తెలుసు ఏవో శ్రాద్ధాది కృత్యములు కూడా మేము చేస్తాం ఏవో కొన్ని కర్మలు మాకు తెలుసు అది మీకు తెలుసు ఇంకా ఏం తెలుసు ఈ దేవతకి పూజ దేవతగా పూజ అది తెలుసు దిస్ ఈస్ ది దిస్ ఈస్ ది బౌండరీ ఆఫ్ యూర్ నాలెడ్జ్ నోన్ దిస్ ఇస్ ది బౌండరీ ఆఫ్ ది నోన్ లెట్ మీ టెల్ యూ దిస్ నోన్ నాట్ గోయింగ్ టు రిలీవ్ యూ ఇట్ ఈ ఎందుకంటే ఈ నోన్లో లౌకిక విషయాలు ఉంటాయి కర్మ ఉంటుంది ఉపాసన ఉంటుంది అంతా నోన్నే అదంతా కూడా నామరూపాత్మకంగా ఉంటుంది అంతా నామరూపాత్మకంగా ఉంటుంది తప్ప తత్వం ఎక్కడా ఉండదు అది నాటినా నామరూపములకు అతీతమైనటువంటి తత్వం ఏది గలదో దాని అనుగ్రహం ఉన్నప్పుడే ఈ నోన్ను మనల్ని బంధించకుండా ఉంటుంది ఆ తత్వము యొక్క అనుగ్రహం లేకపోతే ఈ నోన్ ఈ విద్యతము మనల్ని బంధిస్తూ ఉంటుంది చాలా వెయిటీ థింగ్స్ చాలా ప్రధానమైన అంశాలు ఇవన్నీ కూడా సో ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అనొక పుస్తకం ఒకటి ఒక పెద్ద ఫిలాసఫర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అంటే విద్యము నుండి విముక్తి అది తత్వజ్ఞానం అంటే అలా ఉంటుంది దట్ ఇది తత్వజ్ఞానం మీరు ఎంతసేపు అవే నామరూపాల్లో గురు గురుసల్లాగా తిరుగుతూ అవే నామరూపాలు ఎంతకాలమైనా అవే నామరూపాలు అవే నామరూపాలు అవే నామరూపాలు దానివల్ల మీకు తత్వజ్ఞానము అవ్వదు కాబట్టి తత్వజ్ఞానాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది చూద్దాం శంకర్లు ఏమంటారు అమానుత్వాదీనాం జ్ఞాన సాధనా భావనా పరిపాక నిమిత్తం తత్వజ్ఞానం ఆయన తత్వాన్ని గురించి ఇంక పెద్ద చెప్పలేదు చాలా చోట్ల చెప్పారు ఇంకా చెప్పబోతున్నారు తత్వము అంటే యథార్థమస్తు ద రియాలిటీ అని తత్వము అంటారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్ని భావించకూడదు మీకు ఇప్పుడు మీకు మీరు ఎదురైనా జ్యువెలర్ షాప్ వెళ్ళారు అనుకోండి ఎదురు జ్యువెలర్ షాప్స్ ఎక్కడ పడితే అట్లా జ్యువెలర్ షాప్ అంటే దాని అర్థం ఏంటి జనుల ఎందు ఈ ఆభరణముల ఎడలం వ్యామోహము ఇబ్బడి ముబ్బడిగా పెరిగినది అనే కదా దాని అర్థం సో ఈ జ్యువెలరీ షాప్కి వెళ్ళారనుకోండి వాడు ఆ జ్యువెల్ గురించి బోల్డ్ కథ చెప్తాడు ఇది దుబాయ్ నుంచి వచ్చిందంట ఇది పర్టికులర్ గా దీన్ని డిజైన్ లండన్ లో చేశారు దీనికి కావలసినటువంటి బెల్జియం నుంచి వచ్చాయి దీని గోల్డ్ స్మిత్ దుబాయ్ లో ఉన్నాడు దీన్ని ఇండియా బోర్ట్ నుంచి వస్తాడు ఏవో దాని గురించి గోల్డ్ కథ చెప్తారు ఎంత విస్తారంగా ఉందో దీంట్లో ఈ ఈ దిక్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్ దిస్ డిజైన్ చూడండి అని అలా అసలు అసలు అది ఏమిటిరా అని వాట్ ఈస్ ఇట్ అని అడగండి వాటిజ్ ఏంట నెక్లెస్ అంటారు నెక్లెస్ మీకు తలకాయ నెక్లెస్ కాదు వాటి దాని తత్వం ఏదైతే అని అడగండి అడిగితే మళ్ళీ నెక్లెస్ అని చెప్తారు మళ్ళీ దుబాయి నెక్లెస్ బెల్జియము గోల్డ్ అదే చెప్తుంది కాదురా దట్ ఈజ్ గోల్డ్ అవును గోల్డ్ ఆ మాట విన్నాడు వాళ్ళు వాళ్ళు అడగండి వాట్ ఈజ్ గోల్డ్ అని గోల్డ్ అంటే బంగారం అనగానే మీరు చెప్పండి మీరు పెద్దలు అనేక ఆభరణాలు కొనుంటారు చెప్పండి బంగారం ఉంటే ఉంటే చెప్పండి వట్ ఈస్ గోల్డ్ మేటాల గ్రేట్ నాలెడ్ మరి బంగారం ఆభరణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు రాగి ఆభరణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే ఇట్స్ నోబుల్ మేటాల్ వైట్ ఈస్ నోబుల్ రాగి ఎందుకు నోబులు కాదు మీరు ఎందుకు నోబులైంది ఏమన్నా మేము అంతలా దోడలేదు దోళ లేదు నెక్లెస్ పెట్టుకున్నాం కానీ మధ్యలో గోలెగుతాయా అర్థం ఏమిటి మీరు నెక్లెస్ పెట్టుకుని మురిసిపోవడమే ఎదుగురు తప్ప తత్వజ్ఞానం ఏడల మీరు ఎప్పుడూ మనస్సు పెట్టలేదనే కదా దాని అర్థం తత్వజ్ఞానాన్ని యూహటు పరిశు తత్వజ్ఞానం ఇంత దృష్టానికి ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే వీడు మనిషి ఉన్నాడు నేను ఇప్పుడు దార్షాంతి అనిపిస్తాను ఇప్పుడు మీరు ఓపిక పట్టండి మనిషి ఉన్నాడు వాడు ఏమంటున్నాడు నేను నేను ఎవరు నేను ఫలానా కులం ఫలానా వర్గం ఫలానా ప్రాంతం ఫలానా పేరు మా తల్లిదండ్రులు లేదు మా తాత ముత్తాతలు లేదు మా వంశమిది మా గోత్రం ఇది మా రాశిది మరొకటిది మరొకటిది అని తన చుట్టూ ఇన్ని పెట్టుకుంటాడు నేను చుట్టూ ఇంత ఇంత పెట్టుకుంటాను అదంతా కూడా చెప్తాయి అదంతా కూడా కలుపుతాను నేల యొక్క యథార్థ తత్వము వీడికి ఏమి తెలియదే తెలియదు దేవుడు ఎలా దేవుడు అంటే దేవుడు వైకుంఠంలో ఉంటాడు అప్పుడప్పుడు ఇండియా ఇండియాకు వస్తూ ఉంటాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఇండియాకే వస్తాడు తప్ప చైనాకి అక్కడికి రాడు ఎందుకంటే అవతారాలు ఇండియాలోనే ఉంటాయి చైనాలో ఉండవు అమెరికాలో అసలే ఉండవు ఈ మధ్య మళ్ళీ అమెరికా కూడా వెళ్తే వెళ్ళాలి మన వాళ్ళందరూ అక్కడ వెళ్ళి దేవాలయాలు అవి కాబట్టి ఏమైనా అవతారం అసలు వస్తే రావచ్చు ఐ డోంట్ నో సో అని అంటాడే తప్ప అసలు ఈశ్వర అనే తత్వం ఏమిటో తెలుసు తెలీదు ఇంక జగత్తు దగ్గరికి వస్తే జగత్తు సత్యం అనుకుంటుంది జగత్తు సత్యం అనుకోవడం ఎలాంటిదంటే సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉన్నది సత్యము అనుకుంటే అది ఎంత తెలివి తక్కువ జగత్తు సత్యం అనుకోవడం అంత తెలివి తక్కువ జగత్తు సత్యం ఎలా ఉంటుంది జగత్తు అది దృశ్యము సినిమా సత్యమైనప్పుడు జగత్తు సత్యము సినిమా దృశ్యము కనబడేదే తప్ప యథార్థంగా ఉన్నది కాదు అంటున్నప్పుడు జగత్తు సత్యం ఏదవుతుంది జగత్తు అలా కనపడుతోందనాలి సత్యం అనుకో మరి అయితే జగత్తు యొక్క తత్వం ఏమిటి కనపడేది తత్వం కాదు కనపడేది నామరూపాలు మరి తత్వం ఏమిటి ఆ యువత కంతుద యువత కంతుద దానికి రావాలంటే వీడు ఇక్కడ వరకు చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని జీవితంలో అనుభవానికి తెచ్చుకుని అత్యంత పవిత్రమైన శుద్ధమైన స్వచ్ఛమైన అంతఃకరణము కలవాడై ఉండాలి అప్పుడే తత్వాన్ని గురించి వాడు ప్రశ్నించగలుగుతాడు నేను మీకు దృష్టాంతం చెప్తాను వెంటనే నెక్కలో స్కోనేశ్వరిని మెళ్ళో పెట్టుకుని పార్టీకి వెళ్ళిపోవాలనే హడావిలో ఉన్న వ్యక్తి బంగారం గురించి అధ్యయనం చేసేటువంటి మనస్థితి కలిగి ఉంటాడా చెప్పండి మీరు ఆగయాన్ని బంగారంలోను కానీ ఇవ్వో మా ఇవే డబ్బు తీసుకో ఎక్వస్ పెట్టు పెట్టి మెడకి అని కారెక్కి ప్లా పార్టీకి వెళ్ళిపోవాలన్న వ్యక్తికి బంగారమణ గారేమి అని మన సంసారముల దగ్గర వేదాంతం అలా ఉంటుంది వీటి సంసారపు హడావిడే తప్ప కాదండి దేవుణ్ణి పూజ చేస్తున్నావు ఎందుకు పూజ దేవుణ్ణి ఎలా పూజ దేవుణ్ణి ఎందుకు పూజ చేస్తున్నావు భయంతో పూజ లేదా పూచేపితే పంప ముంచుతాడో అని భయంతో పూర్చేస్తున్నావా లేదా అంటే నీకు పూజ యొక్క తత్వమే తెలియలేదు పూజ భయంతో చేయాలా ప్రేమతో చేయాలా ఎప్పుడో హెడ్ మాస్టర్ మేస్టార్కి మేస్టార్ ప్రేమ ఉండాలా భయం ఉండాలా ప్రేమ ఉండాలి భయం ఉంటే ఏమన్నట్లు కాబట్టి అత్యంత మౌలికమైన తత్వాన్ని కూడా మనం తెలుసుకోలేకపోయాము అనే సత్యాన్ని గుర్తించాలి ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే కొన్ని కండిషన్స్ ఏమిటి నేను ముందు నా పద్ధతిలో చెప్పిన తర్వాత భాష్యకాలను చెప్పి నేను చెప్తాను కండిషన్స్ ఏమిటంటే మీరు మెకానికల్ అండ్ రిప్రిటేటివ్ గా కర్మను చేసేస్తో తంపుగా చేసేస్తో మైండ్ డల్ గా తయారైతే తత్వాన్ని తెలుసుకునే యోగ్యత ఉండదు మీరు అంధవిశ్వాసాలతో జీవించేసుకోపోతే మీకు తత్వాన్ని తెలుసుకునే యోగ్యత కరువు అవుతుంది ఎందుకంటే అంధవిశ్వాసానికి తత్వానికి తొక్కెదురు కాబట్టి ఈ రెండు ఏరియాస్ ని మీరు సెటిలైట్ చేసుకుంటే తత్వజ్ఞానానికి కావలసిన ఇన్నర్ స్పేస్ గత అంతఃకరణ శుద్ధి మీకు నిర్మాణము శంకరులు అంటారు అమానిత్వము అదంభిత్వము అని చెప్పేవి ఏమైతే ఉన్నాయో ఈ లక్షణాలని మీరు బాగా ఆచరణలో పెట్టండి ఎందుకంటే ఇవి కర్మ ఇవి ఇవి స్వర్గాది లోకములను పొందే సాధనాలు కావు ఏకహ్యలోకంలో భోగాలను పొందే సాధనాలు కావు డబ్బు మూతగట్టే సాధనాలు కావు మరి దేనికి సాధనములు జ్ఞాన సాధనా ఇవి తత్వజ్ఞానమునకు మార్గదారి తీస్తాయి వీటిని కనుక జీవితంలో ఆచరిస్తే భావన పరిపాక నిమిత్తం అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది అంతఃకరణమునందు ante bhavana ante bhavana jeevista guttu dodundi the way you feel and the way you think that is bhavana ee povu ekku ganapadadu ankonde how do you feel and how do you think elo onidutha oh ganapadadu ankonde ide vadestunda adai untadu ekandi uchchadu idi punjabi ya madrasia mana kolava inko kolava that is the way i think and that is the way i feel a kind of feeling without a paraiva or who and I feel him as a, as a, a, a neutral person or as an alien person and therefore I try to project, cast the tree, the race, the in individual. This is a, one way of a feeling and thinking. I'm trying not to, the way you feel and the way you feel it. So, Bangaram Dushar and so on. Urja, Bangaram, Bangaram Dushar and so on. Bangarana is not a good thing. So, I said, what is wrong? This is a good thing to do with Bangarana. I have to say, you know, Bangarana is a good thing. Then you can say, you know, you can say, you know. Is that how you feel and think? Bangarana is a good thing. A cup of coffee is more useful than a, a load of gold. how do you feel and how do you think oka manushanu chusina vanta na vadu evadaina avutha e pranthamaina avuthe vardhamaina kula maina varnamaina vadu manushi ante image of god atma swaroopudu is that the way you feel and think you should a difference make kanipindla dinni bhavana paripatha nimittam you feel and the way you think dantlo ఒక గొప్ప పరిణతి మెచ్యూరిటీ ఉండాలి అది వస్తుంది ఈ అమానిత్వాది గుణములను మీరు అభ్యాసం చేస్తే ఆ మెచ్యూరిటీ వస్తుంది ఒక ఆయన నాతోటి అన్నారు స్వామిజీ మీరు రెండు ఎందుకంటే టీవీ మా టీవీలో కనుక మీ ముఖం కనబడితే హండ్రెడ్ కంట్రీస్ లో మీ ముఖం కనబడుతుంది రెండు మీరు దట్ ఈస్ ది వేర్ హీ ఫీల్ సమ్ lengatan no no i feel and think in a slightly different way i am not and i don't know what is it it's a waste of time sure they same thing one same he feels that it is the thing to grab naage one thing it is a waste of time naage also it is a nearly different mindset అక్కడ ఉండే భావన యొక్క లక్షణం వేరు ఇంకొక చోట ఉండే భావన యొక్క లక్షణం వేరు మీరు అమానిత్వం ఇప్పుడు మీరు ఇప్పుడు మానిత్వం లోకంలో చూడండి సూటు బూటు వేసుకుని ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసి ప్రయత్నం చేస్తారు కదా దాని అర్థం ఏంటి మాణిత్వము కదా ఏమంటారు ఏమన్నా మానిత్వం లేకపోతే ఈ లోకంలో బతకడం కష్టం అని అంటారా అనరా లేకపోతే ఈ లోకంలో బతకడం కష్టం అని దట్ ఈస్ ది పీపుల్ ఫీల్ ఎన్థింగ్ అనే ఇక్కడ అలాగా నో మానిత్వం ఐ am not trying to i don't want to impress anybody i'm not interested in impressing anybody నేను random గా పోతూ ఉంటాను నన్ను చూసి ఎవ్వళ్ళు ఇంప్రెస్ అవ్వాలి అనే ఆలోచన ఆ బుద్ధిలో اصلا తలగనే అవదు ఇన్ ఫ్యాక్ట్ ఎవ్వల్లన ఇంప్రెస్ అవుతాను తెలుస్తే నేను కొంత ఐ ట్రై టు హైడ్ మై వర్చువల్ ఐ डोंट वांट टू इंप्रेस ఎనీబడీ that is called amanithva i ante nenu kalu uddyamu drushtantanga cheptunna i am not interested in impressing anybody that is called amanithva so irakanga manithvam is the way of feeling and thinking amanithvam an ena slightly different way of feeling and thinking meeru jeevithamlo inta varaku bhagavadgeeta daa rananta varaku మీరు ఎలా ఫీల్ అయ్యారో మీరు ఎలా ఆ దాంట్లో పూర్తిగా మార్పు వచ్చేస్తుంది అది భావన పరిపాక నిమిత్తం ఆ మా అంటే బహిర్ముఖుడు అంతర్ముఖుడు అవుతాడు అప్పుడు వాడికి తత్వజ్ఞానము కలుగుతుంది తత్వజ్ఞానం అంటే ఎలా ఉంటుందో చెప్పమంటారా అది తత్ తత్ మూడు తత్వలు ఉంటాయి తచ్చ తచ్చ తాని యేషాంభావ తత్వం తత్ అంటే ఈశ్వరు తత్ అంటే జగత్ తత్ అంటే జీవుడు ఏమండి ఈ జీవుడు ఆ ఈశ్వరుడు ఈ జగత్తు మూడే ఉంటాయి నాలుగోది లేదు మూడే ఉన్నాయి ఈ మూడింటి యొక్క యథార్థ స్వరూపం ఏమి ఒక దృష్టాంతం చెప్పారు ఏమంటే ఒక చిత్రపటము గలదు చిత్రపటం ఆ చిత్రపటము అది దేంతో చేశానంటే తో చేసింది ఎంబ్రాయిడీ చిత్రపటం కూల్చే రంగులు తీసులు వేసింది కదా ఎంబ్రాయిడరీ అల్లికలోనే ఇంకా చిత్రం వస్తుంది ఆ చిత్రంలో ఉండి రాముడు ఉన్నాడు ఒక భక్తుడు రాముడిని కొలుస్తున్నాడు చుట్టూ అయోధ్యా నగరము గలదు అయోధ్య నగరము ప్ర ప్రసాదము అవన్నీ ఉన్నాయి ఆ ఉద్యానవనము ప్రసాదము దాని లోపల హాలు దాంట్లో రాముడు ఆ రాములను భక్తులు కొలుసుకోవచ్చు అది ఆ చిత్రపటం ఏమండి అది చిత్రం ఎంబ్రాయిడరీడ్ చిత్రం ఏమండి అది జాగ్రత్తగా అల్లుతారు కదా ఆ చిత్రం అంతా అక్కడ పెద్ద అది వాళ్ళుకి పెట్టారు ఒక ఒక మ్యూజియంలో పెట్టారు ఇప్పుడు మహాత్ముడు చిత్రమును చూశాడు చూసి ఏమనుకున్నాడంటే ఈ రాముడు ఈ భక్తుడు ఈ చుట్టూ ఉండే ఈ ఈ ప్యాలెస్ ఉద్యానవనము అయోధ్యా నగరము అనే ఈ ప్రదేశము ఇదంతా కూడా ఒక్కటే అనుకుంది ఏమిటది ఆ పెద్ద ఎంబ్రాయిడరీ చిత్రపటం ఉందన్నానే దాని రైట్ సైడ్ కార్నర్ ఒక నాట్ ఒక ముడి ఆ ముడి విప్పి ఇప్పుడు ఏమవుతుంది చేతికి ఒక చిన్న దారం వస్తుంది ఒక చిన్న పుల్ల తీసుకుని ఆ దారం చుట్టడం ప్రారంభించాడు అనుకో విదత్ నాకు ఇలా చుడుతున్నారు చుడుతుంటే ఇలా ఇలా ఇలా దారాలన్నీ ఈ కండీలోకి వచ్చేస్తున్నాడు ముందు రాముడు వచ్చేసాడు ఈ కండీలో తర్వాత ప్యాలస్ వచ్చేసాడు తర్వాత భక్తుడు వచ్చేసాడు ఆ తర్వాత ఉద్యానవనం అంటు మొత్తం అంతవచ్చు కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు రాముడన్నా భక్తుడన్నా అయోధ్యా నగరము ఉద్యానవనము ప్రసాదము అన్నా అన్నీ ఒక్కటే దాన్ని తత్వము అంటారు జీవుడన్నా జగత్ అన్నా ఈశ్వరుడన్నా ఒక్కటే ఒకే తత్వము ఒక కాంటెక్స్ లో ఈశ్వరుడుగా ఇంకో కాంటెక్స్ట్ లో జగత్తుగా మరో కాంటెక్స్ట్ లో జీవులుగా భాషిస్తోంది వాస్తవంలో తత్వము ఒక్కటి తత్వజ్ఞానం దీన్ని మనం రెదల అధ్యాయంలో ఇంకా విస్తారంగా చూడబోతున్నాము కాబట్టి ఆ తత్వజ్ఞానం అనేది ఒకటి కదండి ఏమంటే ధర్మ అర్థ కామాన్ని మూడు పురుషార్థాలు ఉన్నాయి ధర్మము యొక్క ఫలమేమి దేహత్యాగం తర్వాత స్వర్గమును చేరుత కామము యొక్క ఫలమేమి ఇహలోకములో భోగములను అనుభవించుత అర్థము యొక్క ఫలమేమి ఆ కామములను అనుభవించడానికి ఈ ధర్మాన్ని అనుష్ఠించటానికి ఈ అర్థము అంటే రిసోర్సెస్ అది అర్థము అది ఆవశ్యకము అర్థం ఉంటేనే కామ పురుషార్థం సిద్ధిస్తుంది తర్వాత ధర్మం కూడా సిద్ధిస్తుంది కాబట్టి అర్థకామం అర్థం మీదనే ధర్మ కామములు ఆశ్చర్య ఆధారపడి ఉన్నాయి అందుకోసం అర్థం కావాలి అంతేకాకుండా కొంతమంది కామనలు ఉండవు ధర్మం ఉండదు అర్థము అర్థము కొరకే అని అలా మూట కట్టుకునే ఆ మూట తలకిన పెట్టుకుని పడుకుంటూ ఉంటారు బొంతల్లోనో దీనికి విషయం పడుకుంటారు మరి ఏం చేస్తారు డబ్బు మూట కట్టాక దాన్ని ఎక్కడో పెట్టి పడుకోవాలి ఎక్కడో పెడితే ఎవడో పట్టుకుంటారు కాబట్టి తలకిల్లో బొంతల్లోనో ఎక్కడో పెట్టుకుంటే అది స్థిరంగా ఉంటుందేమో కొంత ఊరట కాబట్టి ఇది అర్థము ఈ మూడు ఉన్నాయి మూడింటికి మూడు ఫలాలు ఉన్నాయి మూడింటికి మూడు ప్రయోజనం అర్థము అంటే ప్రయోజనము ఏక ఫలం ఇప్పుడు ఈ తత్వజ్ఞానానికి ఫలమేంటి సస్య అర్థ మోక్ష ఈ తత్వజ్ఞానానికి ఫలం మోక్షం సరేనా ఇప్పుడు మీకు ఒకసారి మీకు ఒక దృష్టాంతం చెప్తా ఇప్పుడు స్నానం చేశారనుకోండి దానికి ఫలం ఏమిటి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి ఫలం ఏమిటి కడుపులు ఉంది పూజ చేశారనుకోండి ఫలం ఏమిటంటే స్వర్గం వస్తుంది స్నానానికి ఫలం ఏమిటి అంటే ఒకడు ఏ ఫలము లేదు అంచేతనే నేను అప్పుడప్పుడు మానేస్తూ ఉంటాను స్నానికి ఫలమేముంది స్నానానికి ఫలమున్నది ఎటు వచ్చి బ్రేక్ఫాస్ట్ కి లాగా పూజకి లాగా పాజిటివ్ ఫలము లేదు కానీ నెగిటివ్ ఫలము ఉన్నది ఏమిటది మురికి తొలగిపోవు ఈ తత్వజ్ఞానం కూడా అంతే ఈ తత్వజ్ఞానం ముందే మీకు నేను మొహమాటం లేకుండా చెప్పేసుకున్నా సో దట్ మండీ క్లాస్కి వచ్చేప్పటికి మీకు మైండ్ క్లియర్ గా ఉండడం కోసం చెప్తున్నాను తత్వజ్ఞానం వల్ల మీకు డబ్బు ఏదైనా లభిస్తున్నా లభించదు ఎవగాలు ఏదైనా లభిస్తాయా లభించవు స్వర్గాది లోకము ఏమైనా లభిస్తాయా లభించము వైకుంఠంలో విష్ణువు మనకు ఏమైనా ప్రీతి కలిగి ఉంటాడా అది కూడా చెప్పడం కష్టము మరి ఇంకెందులా తత్వజ్ఞానము అంటే ఇది ఎలాగంటే ఒకటి చూసి పావనుకున్నాడు భయంతో వణికిపోతున్నాడు కొంతమందిని భయము చాలా చాలా ఘోరంగా ప్రభావితం చేస్తుంది మనకి భయం మనం దాన్ని కూడా డైజెస్ట్ చేసేసుకుంటాం ఏదో కొంత భయం వస్తుంది తర్వాత భయం పడుతుంది వీళ్ళు డైజెస్ట్ బట్ సమ్ పీపుల్ కెనాట్ డైజెస్ట్ వాళ్ళు చాలా డీప్ ఇంపాక్ట్ అయిపోతారు బీపీ పెరిగిపోయి హార్ట్ అటాక్లు వచ్చేసి అలా అయిపోతారు డిప్రెషన్ లోకి పోయి అలా అయిపోతారు భయం భయం చాలా హానికారకము అనేవే తాడు చూసి పాము ఉపయోగపడుతుంటే ఎవడో వచ్చి బ్యాటరీ లైట్ వేసి చూడరా సంఘ చూడు అన్నాడు అంటే నేను మీద ఒక కథ ఉంది చెప్పమంటారా కథ ఏంటంటే కథ చెప్తే అక్కడికి నాకు కూడా సంతోషం ఓ పల్లెటూరిలో ఒక రైతు ఉన్నాడు రైతో రైతు కూలీయో ఇటువంటి సమయంలో మసక చీకట్లో పొలానికి పోతున్నాడు పొలం గట్టి మీద నడిపిపోతున్నాడు పోతుంటే సడన్ గా ఒక పాము వాడిని కాపువేసింది కానీ పాము కరిచింది బాబోయే అనుకుంటూ పొలం వెళ్ళడం మానేసి వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వచ్చేసి ఊళ్ళోకి వచ్చేసేపటికి నలుగురిని చూసేదాకా పరిగెత్తాడు వాళ్ళని చూడగానే పడిపోయాడు ఎందుకంటే పాము కరిచింది కదా మరి మిషన్ ఎక్కేసేది అలా విషం ఎక్కడ దాకా ఎక్కిందిరా అని అడిగారు అంటే వాడు పైకి దిల్లకి చూశాడు ఎక్కడ కలిసిందిరా అంటే మడవ మీద కలిసింది కాలు మీద కలిసింది విషం ఎక్కడ దాకా ఎక్కింది మోకాలు దాకా ఎక్కింది ఆయన అడిగాడు ఆ అవును మోకాలు దాకా ఎక్కింది అని చెప్పాడు రే వీడికి ఖర్చు పెట్టడం లేకపోతే తొడలోకి ఎక్కేస్తుంది చెప్పాడు అంటే తొడలోకి ఎక్కేస్తున్నప్పుడు ఏం చెప్పాడు అప్పుడు మంత్రగాడి దగ్గరికి మోసకుపోయారు ఆయన మంత్రగాడు ఏదో ఇలా ఇలా మంత్రం వేయడం ప్రారంభించాడు ఈ లోపల మంత్రగాడు ఏం చేశాడు వీటికి మిరపకాయ ఒకటిచ్చి అరే ఇది నవిలు తీయగా ఉండే కారణంగా ఉందో చెప్పమన్నారు అది ఒకటి మిరపకాయ ఇస్తున్నారు ఏమిటంటే విషం బాగా ఎక్కితే మిరపకాయ తీయగా ఉంటుందండి అందుకోసం టెస్ట్ డయాగ్నాస్టిక్ చేస్తుంది ఇది నవిలి తీయగా ఉందని చెప్పాలి రెండు వేపకులు నది ఇది తీయగా ఉందా చేదుగా ఉందంటే తీయగానే ఉందని చెప్పారు ఈ రిమిషంతో ఉన్నవాళ్ళు అందులో విషం బాగా ఎక్కితే నోట్ నుంచి నొరగొస్తుందని అన్నాడు ఎవడో వీడికి నొరగ రావడం ప్రారంభం చేస్తుంది నోట్ నుంచి నోరు ఈ లోపల అక్కడ ఒక కథను ఉన్నాడు నీకు ఎక్కడ కలిసింది కదా అవునడిగా వీళ్ళు కాళ్ళు కట్టేసి మంత్రాలు వేసుకున్నారు వాడు ఇలా నిలబడి పడి నొరగ ఉన్నాడు నిజంగా నేను చెప్పింది జరిగిన కథ చెప్తాను అతిశయోక్తి చెప్పట్లా బిలీవ్ గాడ్స్ అప్పుడు వాళ్ళలో ఒకడున్నాడు ఎక్కడ కలిసింది రా పా ఎక్కడ కదా కొబ్బరితోటికి వెళ్తుంటే గట్టి మీద కలిసి ఆయన వెంటనే బెటర్ నెట్టు వెళ్ళాడు అక్కడ ఈ పాత చైరు బొక్క ఉంటుంది అక్కడ ఒకటి పడుంది నల్లత్ర్రాసు అని చెప్పాడు వీడు చైరు బొక్క పడింది చైరుకి ఒక ఇనపొక్క ఉంటుంది ఇనపొక్క ఆ వైరు ఉంటుంది లోపల భాగంగా అది వీడికి గీసేసే గీసేసి రక్తం వస్తున్నాడు మాట అది పట్టుకొచ్చాడు పామునేది ఏమి లేదు అట్ అయ్యి పట్టుకొచ్చాడు ఈ లోపల వీడు ఇక్కడ నొరగలు మంత్రాలు వేస్తున్నాడు తొడ గద్దల వచ్చింది విషం అంటున్నాడు వీడు అది పట్టుకొచ్చాడు ఎరే నిన్ను కరిచింది పావు కాదురా ఇదిరా అని చూపించాడు ఇదేనా నువ్వు చూసిన పాము అంటే వాడు చూసి అవునా అదే కాబోలు అన్నాడు సరిగ్గా చూడమండి ఇది నీ గాయం చూడండి అంటే అక్కడ కాలు మీద ఇలా గీర్యసినట్టుగా ఉన్నది పాము కాపులాగా ఆ వైది మొక్క వల్ల పడిన ఘాటు ఇది నిన్ను కరిచింది నిన్ను పాము కరవలేదు అని చెప్పారు చెప్తే వీడికి నోట్లో నొరగ రావడం మానేసింది ఇలా కుదుర్చుకు మంచినీళ్ళు కావాలన్నాడు ఎందుకు నా మంచినీళ్ళు ఎంత కారణం కారణంగా ఉందా మంచినీళ్ళే ఉన్నాడు లేదా మన విషం మాట ఏమిటంటే తొలలోంచి మోకాళ్ళ దాకా వచ్చేసింది ఇప్పుడు మోకాళ్ళ నుంచి కింద కూడా పోతున్నాడు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు లేక నెలకొచ్చారు ఇప్పుడు తత్వజ్ఞానము వలన వాడికి కలిగిన ఉపకారం ఏమి అంతకుముందు వాడి దేవుడు బలి రూపాయలు కాకపోయింది ఇప్పుడు అదే ఉంటుంది లేకపోతే పోయి ఉన్న తోడు అది కూడా ఏమైనా ఉపకారం ఉన్నదా ఏమైనా పుణ్యం వచ్చిందా పోని స్వర్గానికి వెళ్ళడానికి ఏమిటి వాడికి కలిగిన ఉపకారము అంటే ఏ భయము వలన వాడు అంతటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో ఆ భయము తొలగుట తోడనే ఆ దుఃఖం అంతా కూడా తొలగిపోతుంది అదే దాని ప్రయోజనం ఇంకా వేరే ప్రయోజనం ఉండదు రత్మజ్ఞానం అంటే అలా ఉంటుంది సో శంకరులు అంటారు మోక్షమే ఫలము ఫ్రీడమ్ మోక్షం అంటే ఫ్రీడమ్ స్వాతంత్ర్యం చూడండి స్వాతంత్ర్యం అంటే ఏదో చెప్తాను మీకు ఫిజికల్ ఫ్రీడమ్ ఉన్నది అంటే మీరు కారు కారు తీసుకుని ఎక్కడికైనా డ్రైవ్ చేయొచ్చు మీరు ఓల్డ్ సిటీ వెళ్ళచ్చు కోర్టుకి వెళ్ళొచ్చు లేకపోతే ఇటు గండిపేట కూడా వెళ్ళొచ్చు ఫిజికల్ ఫ్రీడమ్ ఆ మాట ఏం ఒకప్పుడు ఐరన్ కెన్ డేస్లో మాస్కో నుంచి మాస్కో బయటకు వెళ్లాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది మాస్కో నుంచి సెయింట్ పీటర్న్స్ బర్గ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కన్నా వెళ్ళాలి వీటిలో అలా కారు ఎక్కేసి రైలు ఎక్కేసి వెళ్ళిపోతాను కదా అంటే ఫిజికల్ ఫ్రీడమ్ లేదు కమ్యూనిస్ట్ కంట్రీస్ అలా ఉండడం ఒకప్పుడు ఆ ఫిజికల్ ఫ్రీడమ్ లేకపోతే మనిషి చాలా దుఃఖాన్ని పొందుతారు ఇన్ఫా వెరీస్ అ థింగ్ కాల్ ఫిజికల్ ఫ్రీడమ్ రెండవది పొలిటికల్ ఫ్రీడమ్ పొలిటికల్ ఫ్రీడమ్ అంటే ఏదో తెలిసిన ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో రిజల్ట్స్ ఎలా వచ్చాయి అంతకు ముందున్న గవర్నమెంట్స్ అన్నింటినీ కూడా కట్టగట్టి పక్కన పారేసి కొత్త గవర్నమెంట్ నుంచి స్థాపించినటువంటి పొలిటికల్ ఫ్రీడమ్ అది ఉండబట్టే జనులు అంతటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలుగుతారు అది అవసరం పొలిటికల్ ఫ్రీడమ్ ఉండాలి కానీ ఆ రెండు సరిపడవు ఆ రెండు ఉండి కూడా మనిషి సంసారంలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు సంసార దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు భయాలతోటి దుఃఖాలతోటి సతమతమవుతూ ఉంటాడు That's why physical freedom and political freedom is not enough. There is a thing called psychological freedom. And uh, the freedom of the core of the human being. The core of the human being is no freedom. Now, if you have to say that you have to say that there is no freedom. దేవుడికి నన్ను శిక్షిస్తాడేమో నన్ను నరకానికి పంపిస్తాడేమో అని భయం ఉందనుకోండి అంటే అర్థం దేర్ ఇస్ నో ఫ్రీడమ్ ఫర్ యూ ఈ కన్వర్షన్ చేసి వాళ్ళు భయాన్ని ఎక్స్ప్లాయ్ చేస్తారు మీకు మా మతంలోకి వస్తే మీకు భయం పోతుందని ఏదో ఏదో పెడతారు అంటే భయాన్ని కల్పించి కన్వర్ట్ చేస్తారు ఎనివే దిఫరెంట్ టాపిక్ కాబట్టి మనిషి హృదయంలో భయం ఉందనుకోండి నో ఫ్రీడమ్ నా తర్వాత నేను కూడబెట్టిన ఇల్లు వాకిలి సంపద ఏమైపోతుందో అని మీరు బెంగపెట్టుకున్నాడు అనుకోండి నో ఫ్రీడమ్ నాకు స్వర్గం వస్తుందో నర్థం వస్తుందో వెర్ ఇస్ నో ఫ్రీడమ్ ఫియర్ ఈజ్ లేవరి భయమున్న హృదయంలో స్వాతంత్ర్యము ఉండనే ఉండదు ఎందుకంటే భయమే బానిసత్వం భయము మనిషిని బానిసగా తయారు చేస్తుంది కాబట్టి బ్లాక్ మెయిల్ అనే ఫిలాసఫీ అలాగే ఉంటుంది దిస్ ఇస్ ది సైకాలజీ ఆఫ్ బ్లాక్మెయిల్ కాబట్టి అదే సంసార బంధం మీకు మోక్షం అనగానేమో తెలిసినా మీరు ఎంటైర్లీ ఫియర్లెస్ దట్ ఈజ్ మోక్ష సంసారోపర మహాన్ ఎంటైర్లీ ఫియర్లెస్ తర్వాత డిజైర్ కోరిక అది బంధం కోరికే బంధం నేను పై చెప్పకపోవచ్చు నీ హృదయంలో ఏదో కోరుకుంటు స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటుంది బంధము వందేళ్లు బతకాలని కోరుకుంటుంది బంధము నా కొడుకు ఎంత అయిపోవాలని కోరుకుంటుంది బంధము ఎందుకంటే అవవచ్చు ఈ నెవర్ణం కోరిక అంటే బంధము సంసార ఉపదమహ మోక్ష అంటే అర్థమైతే తెలిసిన And absolute That is samsara moksha, tasya అండ్ అప్సల్ యూర్లెస్ ఉపాధమా ఆలోచన అంటే ఆ సమంతా లోచన దాన్ని పరిశీలనము పరిశీలించుత ఆ తత్వజ్ఞానము యొక్క ప్రయోజనము మోక్షము లేకుండా నేను samsara బంధంలో ఉన్నాను దీని నుంచి నేను బయటపడాలి ఈ కామనల యొక్క పంద్యా నుంచి భయం యొక్క పంద్య నుంచి నేను గట్టెత్తాలి అని వాడు భావన చేసుకోవాలి ఇది జిజ్ఞాస కూడా అంటారు ఆ రకంగా వాడు ఆలోచించటం మొదలు అలా ఆలోచిస్తే అది క్వాలిటీ ఆ క్వాలిటీ వాడిని తత్వజ్ఞానం దగ్గరికి తీసుకుపోతుంది కాబట్టి తత్వజ్ఞానార్థ దర్శనం అన్నది తత్వజ్ఞానమునకు మెట్టు ఒక జ్ఞాన సాధనముగా చెప్పబడింది దాన్ని ఆలోచించాలి ఎందుకంటే ఎందుకు ఆలోచించటము తత్వజ్ఞాన ఫలాలోచనే సత్సాధనానుష్ఠానే ప్రవృత్తి సార్ ఎందుకంటే తత్వము అంటే మనము నామరూపాలని పట్టుకు వెళ్లాడుతున్నాము నామరూపాలను పట్టుకుని వేలాడినంత వరకు తత్వము దూరంగానే ఉండిపోతుంది నేను నామరూపముల యొక్క ఈ బ్లఫ్ ఐ హల్ ది బ్లఫ్ ఆఫ్ నామరూపాలు నామరూపాలు ఆఫ్ బ్లఫ్ వారు అసత్యం ఉన్నట్టుగా కనపడుతుంది కానీ లేదు యథార్థత ఉండదు అటువంటి నామరూపములను తిరస్కరించి అంటే తిరస్కరించడం అంటే వాటి ఎందుకే సత్యత్వ భావనను రోషిచ్చి తత్వమే నామరూపములు లేని సత్య వస్తువు దాన్ని మేము తెలుసుకోవాలి దాని వలన డబ్బు దొరక డబ్బు దొరకదు భోగాలు దొరకవు స్వర్గాది దొరకవు కానీ సంసార బంధం విముక్తి లభిస్తుంది తత్వజ్ఞానం యొక్క అర్థము ఆ విధంగా వాడు అలా ఆలోచించుకుంటే ఆ తత్వజ్ఞానమునకు కావలసిన సాధనములను అనుష్ఠించుటకు వాడికి స్ఫూర్తి కలుగుతుంది కనుక ఈ ఆలోచన తత్వ సాక్షాత్కారానికి సాధనము అని చెప్పబడినది విషయంలో ఉండాలి అక్కడికి మనం ఈ ఇన్ని గుణములను ఇరవై గుణాలను ఉన్నాయి వాటన్నిటిని పరిశీలించటము పూర్తయినది ఏతత్తు జ్ఞానం ఇది ప్రోత్సహం వీటన్నిటికీ కలిపి జ్ఞానమునో ముగ్గు పేరు పెట్టుకున్నారు ఏతత్ అమానిత్వాది తత్వజ్ఞానా ఇది ఇదంటే ఏమిటి అమానిత్వంలో మొదలుపెట్టండి అమానిత్వము రంభిత్వం అహింస క్షాంతిరాజ్యము అని ఆచార్యోపాసనం చేయగా అనిలాగా అక్కడ మొదలుపెట్టి తత్వజ్ఞానార్థ దర్శనము అని అంతము చేయుత ఈ గుణములు ఈ లక్షణము ఇది చెప్పారు చెప్పబడ్డాయి వీటికే పేరు ఏమని జ్ఞానమితి ప్రోక్తం వీటికి జ్ఞానము అని పేరు జ్ఞానము అని ఎందుకు పేరు తెచ్చారు అంటే జ్ఞానార్థత్వా జ్ఞానమును పొందుటకు సాధనములు గనుక వీటికి జ్ఞానము అని పేరు చెన్నై ఎక్స్ప్రెస్ ఏంటర్థం ఏంటి దాంట్లో ఎక్కిన వెంటనే మీరు చెన్నైలో ఉంటారంట ఇవాళ మీ చెన్నై అని ఆ లోపల ఎక్స్ప్రెస్ లోపల చెన్నై ఉంటుందంట చెన్నై ఎక్స్ప్రెస్ అంటే కాదు మరి దాంట్లో ఎక్కి కొంతకాలం దాన్ని పట్టుకుని ఉన్నట్లయితే అది మిమ్మల్ని చెన్నైలో దిగబెడుతుంది అలా అదేవిధంగా ఈ ఇరవై లక్షణాలని మీరు స్వాధీనం మీరు పట్టుకుని దాంతోపాటు కొంతకాలం మీరు ఉన్నట్లయితే ఆత్మజ్ఞానం అయితే తీసుకుపోతుంది చెన్నై ఎక్స్ప్రెస్ అంటే చెన్నైకి తీసుకు వెళ్లే ఎక్స్ప్రస్ అలాగే జ్ఞానం అంటే జ్ఞానమునకు దారి తీసే లక్షణము అలా పేరు పెట్టారు సార్ ఓకే శేత జ్ఞానం ఇది ప్రోక్తం ఇంకొక మాట ఉంది అజ్ఞానం యథతో యథా అత అంటే అంటే ఇరవై లక్షణముల కంటే ఆపోజిట్ ఎంత ఏడు దానికి ఏం పేరు పెట్టాలని మీరే సజెస్ట్ చేయండి పేరు అజ్ఞానం అంటే కదా వీటికి జ్ఞానం అని పేరు పెడితే వీటి ఆపోజిట్కి ఏం పేరు పెడతారండి అజ్ఞానం అజ్ఞానం అని పేరు అజ్ఞానం యత్ ఏదైతే ఉన్నదో అదే అజ్ఞానం ఏమిటది అత అస్మాత్ అ విపర్యేణ ఇంతవరకు చెప్పిన ఈ లక్షణములు లేదు గలవో వీటికి అన్యథ అంటే వీటికి తల్లకిందులు విపర్యము అంటే ఆపోజిట్ తలకిందులు చేయడం ఇప్పుడు ఎంతలాగా చెప్పిందా నీ కీపిటానిక్స్ హెడ్ రివర్స్ చేసి పెట్టండి పెడితే దాని పేరే అజ్ఞానము ఆ తలకిందులు చేసే ప్రక్రియ శంకరులు కొద్దిగా చూపించారు మాని మౌ అంటే అమానిత్వానికి రదులుగా మానిత్వాన్ని మనం అభ్యాసం చేస్తాము అంటే నేను డబ్బు గలవాడను నేను బాగా డ్రెస్ చేసుకున్నవాడను నేను సంపన్నుడను నేను బలవంతుడను నేను అందగాడను అనివన్నీ మానిత్వం ఆ మానిత్వం ఉందనుకోండి అది ఏమవుతుంది ఆ ఆపోజిట్ అవుతుంది దంభిత్వం చేసి పూజ తక్కువ చేసి ప్రచారం తక్కువ సో మీరు వీడియోలోకి పెట్టుకుని ఆ వీడియో ప్రసారం కూడా పెట్టుకుని పూజ చేశారు అనుకోండి అంటే ఉలో వాళ్ళందరికీ మీరు పూజ చేసుకున్నట్టు తెలుసు మైకు ప్రతిని పూజ చేశారనుకోండి ఉలో వాళ్ళ ముందరికీ పూజ చేసుకున్నట్టు తెలుసు ఒకసారి నేను ఎక్కడో వచ్చేందుకు వెళ్ళాను వాళ్ళు ఏం ఈ మైకు ఓ రెండు మైకులు బయట కూడా పెట్టారు వాళ్ళు మైకు పెట్టారు ఒక ఏమైనా ఓ ఓ మైకు ఆ మీద ఇంకో మైకు ఆ మీద పెట్టారు నేను ముందు గమనించాలి వెళ్తుంటే ఏదో అనౌన్స్మెంట్ చేసుకుంటే రోడ్డు మీదకి వెనకడతాం అప్పుడు అడిగాను ఏమిటండి ఆ మైకోని నీ లెక్చర్ వస్తుందండి ఎందుకంటే ఎందుకంటే అదంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా అర్థండి అని చెప్పారు నేతను ముందు అర్జెంటుగా వెళ్ళి ఆ రెండు మైకులు డిస్కనెక్ట్ చేస్తే కానీ నేను పాఠం మొదలు పెడతాను ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వాడు కావాలనుకుంటే అందాలి కానీ వాడికి లేనిపోని గోళ అలా ఉండకూడదు కాబట్టి దంధిత్వం అవుతుంది అలాగే అంటే మనం పాఠం చెప్పేస్తున్నప్పుడు ఊళ్ళో వాళ్ళందరికీ చేరుకోవాలంటే దంభం అవుతుంది పాఠము జిజ్ఞాసు కొరకు మాత్రం కాబట్టి దంభం ఉండకూడదు మీరు చేసి పూజ అన్నది ఈశ్వరారాధన అన్నది పబ్లిక్ షోయా ప్రైవేట్ కమ్యూనియన్ అది డిఫరెన్స్ ప్రైవేట్ కమ్యూనియన్ ఉండాలి పబ్లిక్ షోగా ఉండకూడదు పబ్లిక్ షోగా ఉంటే దంభము మీరు పూజ చేసుకుని వ్రతం చేసుకుని మీరు మీరు ఉపవాసం ఉండి ఇవాళ నేను ఉపవాసం ఉన్నానని ఎవరు వాళ్ళకి చెప్తే దంభం వీడల్లా నీరసంగా ఉన్నారేటండి అంటే ఇవాళ ఏకాదశి కదయా అన్నారనుకోండి దంభము ఇటువంటి దంభమును కలిగి ఉందిక అజ్ఞానం అవుతుంది అహింసకి ఆపోజిట్ హింస హింస ఉదో గొప్ప హింస చేస్తూ ఉండడం అది తప్పు హింస చేయకూడదు కుక్క వచ్చిందంటే తరిమేయాలి తప్ప కుట్టే కోటం తరిమేయాలి దాన్ని అదలించి తరిమేయాలి పశువుని అదలించి నడిపించాలి కొట్టేసి నడిపించడం అలాగే పిల్లలను కూడా కుప్పకోం వాళ్ళని ప్రేమగా వాళ్ళకి చెప్పాలి నేర్చుకుని చేయాలి కానీ ముత్తం సో హింస అనేది ఏ అంశంలోనూ హింస ఉండాలి చిన్న అంశంలో కూడా హింస ఉండకూడదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గుర్రబండి ఎక్కువ పోవడం ఎందుకంటే గుర్రబండి ఎక్కితే గుర్రానికి బరువు కదా ఎక్కువ డబ్బులు ఇచ్చా ఉండే అలా డబ్బులు ఇచ్చాడు సరే డబ్బులు వాటి తీసుకుంటా అతను తీసుకుంటాడు గుర్రం మాట ఏమిటి రెండెడ్ల బండి ఎక్కువ పోవడం ఎందుకంటే ఎద్దుల మీద కూర్చొని ప్రయాణం చేయవచ్చా శివుణ్ణి పూజిస్తారు బండి మీద కూర్చునే ఆ ఎద్దుని కాల్తో చంపుతూ మళ్ళీ శివుడు దేవాలయానికి వచ్చి తీసేస్తారు అసలు పశువులు జోలికి వెళ్ళకూడదు పశువులను వాటి దాన్ని వాటిని విడువేయాలి లోకంలో చేసే చేస్తారు మన మాట నేను చెప్తున్నా మనమాట వేదాంత విద్యార్థులు వాళ్ళ చేతితో ఎటువంటి హింస జరుస్తారు సో చాలా ఉండాలి హింస విషయం క్షాంతి అంటే సహనము దానికి ఆపోజిట్ ఏమిటి అక్షాంతి అంటే తీవ్రమైన కోపము అసహనము అలాంటిది ఉండకూడదు సహించటం అభ్యాసం చేసుకోవాలి చూద్దాం ఈ మనం ఓం పూర్ణముద పూర్ణముదం పూర్ణ పూర్ణముదే పూర్ణస్ పూర్ణముదాయ పూర్ణ